మావిష్య భూతారయా మోజస అంటే ఋగ్వేదంలో మంత్రం ఉన్నది ఏ న్యౌరుగ్రా పృథివీ చృభాయ దివస్త నాక అంటూ మంత్రం ఒకటి ఉన్నది అంటే ఆ పరమేశ్వరుణ్ణి వర్ణిస్తూ యవని చేతనైతే ఈ భూగోళము పృథివీ చ దృఢ భూ గోళము దృఢముగా సర్వమును మోసేదిగా ఉంచబడినదు యవని యొక్క బలముకే ఆ పరమేశ్వరుడు అని అలాగా అలా చెప్తారు ఆ మంత్రంలో అలా చెప్తారు ఇది కూడా అటువంటి అభిప్రాయమే దీనిమీద ఒక చిన్న కథ ఒకటి చెప్తాను అంటే ఆ బలము నాదే అని అంటున్నాడు ఆ ఓజస్సు నాదే చిన్న కథ కథ ఏంటంటే ఆయన మొత్తం కథ అంతా గుర్తు వస్తుందా చూద్దాం అర్జునుడు హనుమంతుడు కలుసుకుంటాడు ఈ కథలు ఈ పురాణ కథలు ఇలాగే ఉంటాయి యుదే కథ మేము కల్పించి చెప్పిన కథ ఇదేదో పెద్ద మీరు సీరియస్గా తీసుకోవచ్చు ఒక ప్రిన్సిపుల్ కోసం చెప్పిన కథ మామూలుగా ఈ పురాణాల్లో ఈ రామాయణం క్యారెక్టర్సు భారతం క్యారెక్టర్స్ కలుసుకుంటారు ఏం చెప్పమంటారు పద్మపురాణం ఉందనుకోండి దాంట్లో రామాయణం క్యారెక్టర్స్ భారతం క్యారెక్టర్స్ తోటి కథలు ఉంటారు సంథింగ్ లైక్ సీతాదేవి సాకేత లోకం నుంచి ఆవిడెక్కడికో వెళుతుంది ఎంతసేపు ఉంటుంది సాకేత లోకంలోనే పడి ఉండాలంటే చికాకే ఆవిడ కూడా అంచే సాకేత లోకం నుంచి ఆవిడ బయలుదేరి అక్కడికో వెళ్తుంది సరిగ్గా అదే టైంకి విష్ణులోకం నుంచి లక్ష్మీదేవి బయలుదేరి వెళ్తాం వీళ్ళిద్దరూ మధ్యలో కలుసుకుంటారు కై సహ అలా ఉంటుంది ఈ కథలు ఇలా ఉంటాయి బట్ నేను చెప్పేది సంథింగ్ సిమిలర్ టు దాట్ బట్ కల్పితమైన కథ ఒక అభిప్రాయం ఒక సందేశం కోసం అర్జునుడు హనుమంతుడు కలుసుకుంటాను హనుమంతుడు అర్జునుడు అంటాడు మీరు సేతు రాళ్లతో సేతువు కట్టారట కదా కట్టారు మేము పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొచ్చి కట్టాము నేనైతే నేను ఉండుంటే ఆ టైంలో అక్కడ బాణాలతో సేతువు కట్టుకుండేవన్నీ అని అంటాడు అర్జునుడు సవ్యసాక్షి కదా ఎక్కడో చోట బాణాలతో ఏదో కట్టినట్టు ఉన్నాడు కాండవ దహనంలోనూ ఎక్కడో పైన రూఫ్ కట్టాడు వర్షం పడకుండా బాణాలతో అలా వర్ణిస్తాం కాబట్టి నేను ఉన్నట్లయితే ఈ రాళ్లతో ఏమిటా బాణాలతో నేను కట్టుకుండేవన్నీ అని అంటాడు అర్జునుడు కొంచెం బడాయి చెప్తాడు అంటే హనుమంతుడు అంటాడు నీ బాణాలు మేము మేము వానరులు అంటే ఇప్పుడు నువ్వు నన్ను చూసి తక్కువగా అర్జున వేసు వేస్తున్నావు మేము వానరులమంటే చాలా పెద్ద పెద్దవాళ్ళం చాలా బలశాలురం మేము నువ్వు బాణాలతో కట్టింది మా పిల్ల వానరుడు ఒకడు ఎక్కేపడికి విరిగిపోతుంది అది నిలబడదు నా దాకా అక్కర్లేదు కాబట్టి ఇలాంటి వేషాలు వేకు అది హనుమంతుడు అంటాడు అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ నా బాణాల బలం నీకేం తెలుసు అంటే ఇప్పుడు హనుమంతుడు ఉంటాడు అక్కడ చిన్న పిల్లకాలం ఒకటి ఈ పిల్లకాలం మీద ఒక బ్రిడ్జ్ కట్టుకుంటాడు బాణాలతో నన్ను మోయాలి అంటే వెంటనే అర్జునుడు టక టక టాక బాణాలు రిలీజ్ చేసి ఒక బాణానికి ఒక బాణం తగులుకుని చేసి మొత్తానికి చాలా సైట్గా ఓ చిన్న బ్రిడ్జి కడతాడు వాకింగ్ వాకింగ్ అయితే హనుమంతుడు రెండు అడుగులు వేసేపటికి పుటుక్కుమని విరిగిపోతున్నాడు అప్పుడు అర్జునుడు చాలా ఖేద పడతాడు నేను సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తుడను గీతోపదేశం నాకే చేశాడు నాకెంతో మహిమా శక్తి ఉన్నాయని నేను అనుకున్నాను కానీ తీరా చూస్తే నా వేసిన బాణానికి హనుమంతుడు కాలు పెడితే నిలబడేంత సామర్థ్యం కూడా లేకుండా అయిపోయింది నా బతికిలా అయిపోయింది అని ఖేద పడతాడు ఖేదపడితే ఇతను ఖేద పడుతున్నాడని హనుమంతుడు గ్రహిస్తాడు పోనీ ఇంకోసారి ట్రై చేస్తావా ఏమి అంటాడు అంటే సర్లే కానీ ఇంకోసారి ట్రై చేస్తాను ఇంకోసారి ఇంకొంచెం గట్టిగా కడతాడు ఈసారి హనుమంతుడు ఎక్కితే అది నిలబడుతుంది ఆయన ఎటు అటు నడిచినా నిలబడుతుంది దాని మధ్యలోకి వెళ్ళి గెంతులు వేసినా నిలబడుతుంది అబ్బో నువ్వు చాలా గొప్పవాడివే అని హనుమంతుడు మెచ్చుకుంటాడు రహస్యం ఏమిటంటే అడుగున శ్రీకృష్ణుడు నిలబడి తన భుజం మీద అది పెట్టి ఆ బ్రిడ్జీని పడిపోకుండా కాపాడాడు అనమాట అది స్టోరీ అర్థం ఏంటంటే సో ఆ రకంగా మీరు యాభై అంతస్తులు బిల్డింగ్ కట్టారనుకోండి మీరు ఏమనుకుంటారు మేము గొప్ప పిల్లర్స్ వేసి ఈ బిల్డింగ్ని మేము నిలబెట్టినాము మేము గొప్ప ఇంజనీయర్స్ని అని మీరు అనుకుంటారు ఓకే ఆల్ దట్ ఈస్ ఫైన్ బట్ ఆ భూమికి ఆ బిల్డింగ్ని ఆ మోసేటువంటి బలం అంటే శ్రీకృష్ణుడే మోస్తున్నాడన్న మాట అంటే శ్రీకృష్ణుడు అంటే దేవకీనందనుడు మురళి దారి అలాగే నాట్ లైక్ దట్ మురళి పట్టుకుని అక్కడెక్కడ మోస్తాడు అలా మోయడం కాదు ఈ కథలో మోసినట్టు మోయడం కాదు ఏ రూపంగానూ అంటే భూమి ఎందుండే బరువును మోసే ఓజస్సు బలం ఏది గలదు ఆ బలము రూపముగా పరమాత్మ ప్రకటమై ఉన్నాడు ఇన్ దక్ సెన్స్ వ్యూ టేక్ ఇట్ మంచిది భాషకారులు ఏమంటారో చూద్దాం ఫస్ట్ హాఫ్ గామ్ పృథివీ భూమిని గామ్ అంటే ఆవు అనుకోకూడదు గోశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి దాంట్లో పృథివీ అర్థం కూడా గలదు ఆవిష్య ప్రవిశ్య నేను భూమి ఎందు ప్రవేశించాను ప్రవేశించి ఏం చేస్తున్నాడు అయినా ధారయాని అంటే నేలబెడుతున్నాను అని అర్థం అంటే మోస్తున్నాను అనుకోండి మోస్తున్నాను అని అర్థం ఎవరిని భూతాన్ని జగత్ సకల భూతములను అంటే అర్థం సకల జగత్తుని కూడా అంటే మన సకల ప్రాణిపోటిని నేను మోస్తూ ఉన్నాను అహం నేను మోస్తున్నాను ఎలా మోస్తున్నాడట ఓజసా బలేనా ఓజస్సుతో మోస్తున్నాడు ఓజస్సు అంటే బలం అంటే ఇప్పుడు ఏమైనట్టు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మకి బలము కాలదు అయితే మరి బలము ఈశ్వరునికే అక్కర్లేదు మన లోకంలో కూడా బలవంతులు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనకి దారాసింగ్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన బలవంతుడు మా చిన్నప్పుడు దారాసింగ్ కింగ్ కాంగ్ వాళ్ళిద్దరికీ కుస్తీ పోటీలు ఉండేవి ఈ కింగ్ కాంగ్ ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఎక్కడి దారాసింగ్ మన పంజాబీ కాబట్టి మేము ఏమనుకునేవాళ్ళం అంటే దారాసింగ్ నెగ్గుతాడు అని అనుకునేవాళ్ళం నెగ్గాలి నెగ్గుతాడు అని దేవుడికి దాండం కూడా పెట్టుకునేవాళ్ళం దారాసింగ్ నెగ్గాలి కింగ్ కాంగ్ నెగ్గకూడదు ధారాసి నెగ్గారు కింగ్ కాంగి నెగ్గలేదు ఇప్పుడు పేపర్లలో ధారాసి నెగ్గాడు సో అప్పుడు మా నాన్నగారు నాతో చెప్పారు ఇంకేళంటారా వాళ్ళు ముందే నిర్ణయించుకుంటారు ఎవరు నెగ్గాలి ఏమిటి ఒకసారి కింగ్ కాంగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ధరాసిగ్గిని నెగ్గి నిర్దిస్తాడు కింగ్ కాంగ్ అక్కడికి వెళ్ళినప్పుడు కింగ్ కాంగుని ఎగ్గుతాడు వాళ్ళు ఎడ్జెస్ట్ చేసుకుంటారు అంతే కానీ అదంతా వాళ్ళు నిజంగా బలంగా కొట్టేసుకుంటారని కాదు ఈ ఈ బౌక్స్ ఇలాగే ఉంటాయని అదే చెప్పారు మేబీ దిట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో సో కాబట్టి దారాసింగ్ కింగ్కాంగ్ మొహమ్మద్ అలీ ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా అటువంటి బలమేనంటారా ఈ భగవంతుని యొక్క బలం కూడా అలాంటి బలమేనా అని ఒక ప్రశ్న అయితే చూడండి అలాంటి బలం కాదు ఎందుకంటే శ్రీకృష్ణుడు పదో అధ్యాయంలో పదోలో కాదు ఏడో అధ్యాయంలో ఒక మాట చెప్పాడు బలం బలవతామస్మి బలవంతుల బలము నేనే మరి బలవంతుల బలము అయిన అయినప్పుడు ఈ దాదాసింగ్ వీళ్ళందరికీ ఉన్న బలము భగవంతుని యొక్క బలమునకు ఏదైనా భేదమున్నదా ఉన్నది ఎలాగా కామ రాగ కోరికలు ఆసక్తి లేకపోతే అదే బలము దైవ బలం ఆ బలానికే మీరు కోరికలను సంసారాసక్తిని జోడిస్తే అదే బలము ఆ దైవత్వాన్ని కోల్పోయి సంసారంలో బంధించేదిగా అవుతుంది అదే బలం కత్తితోటి మీరు పన్నును పోసుకుంటే హాయిగా తిని కడుపు నుండా విశ్రమించవచ్చు అదే కత్తిని తోటి పన్ను కోయడం చేత కాకపోతే వేళ్ళుని కూడా పోసుకోవచ్చు అదే కత్తి అలాగే బలము అదే దాంట్లో కామరాగములను మీరు ప్రవేశపెడితే అది బంధిస్తుంది దాంట్లో ఉండే దైవత్వం తప్పుబెడిపోతుంది కామరాగాలను తీసేస్తే ఆ బలమే దైవ బలముగా ప్రకటమవుతుంది కాబట్టి కామరాగములు దట్ ఈస్ ది కీ ఎలిమెంట్ సో శంకరులు అంటారు యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణాయ పృథివ్యాం ప్రవిష్టం ఆ బలాన్ని కొంచెం వర్ణిస్తున్నారు ఏ బలమైతే ఐశ్వరం ఈశ్వరునకు చెందిన బలం ఈశ్వరీయ బలం దైవ బలం అంటే ఎలాగా కామరాగ వివర్జితం కామన రాగము అంచేతనే ఈ తత్వములు ఉన్నాయి చూసారా పంచభూతములు అవి సకల ప్రాణులను సమానంగా చూస్తాయి వాటికి భేదం ఉండదు ఇప్పుడు నేల ఉందనుకోండి పుణ్యాత్ముణ్ణి పాపాత్ముణ్ణి సమానంగా మోస్తుంది పుణ్యాత్ముణ్ణి మోసి పాపాత్ముణ్ణి మోయడం మానేది అంచేతనే మన వాళ్ళు కంగారు పడతారు ఏమని వాడు ఎంతో పాపం చేశాడు వాడిని భగవంతుడిగా ఇంటికి శిక్షించట్లేదు అని కంగారు పడతారు సో అలా కంగారు పడకూడదు శిక్ష పడాలంటే కూడా దానికి ఒక ప్రాసెస్ అన్నీ ఉంటాయి ఊరికే అలాగా మీరు మీరు ధర్నా చేసేస్తే అలా శిక్షలు వేసేయరు దానికి పద్ధతి అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు దుష్టుడికి శిక్ష వేయాలనుకోండి దేవుడు మనందరం వెళ్ళిపోయి దేవాలయానికి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసేసి ఓ దేవత ఓ దేవ ఆ సుష్టుడికి శిక్ష వేసేయి అని చేసేస్తే అలా వేసేయరు దానికో పద్ధతి ఉంటుంది దేవుడు మన దృష్టిలో వాడు దృష్టి దేవుడి దృష్టిలో అందరూ ఆత్మస్వరూపుడే ఎవరికి పడాల్సిన శిక్షలు ఆ టైంలోనే పడతాయి ఎనివే సో ఈశ్వరీయ బలం ఎలా ఉంటుందంటే అందరినీ సమానంగా చూసి ఇట్లా ఉంటుంది కానీ ఆ బలము ఆ బలమునందు ఒకరియందు రాగము ఇంకొకరి ఎందు ద్వేషము ఈ రెండు ఉండవు అలాగే ఈ బలంతో మనం ఈ స్వంత లాభాన్ని సంపాదించుకోవాలి అనే కామన దాంట్లో ఉండదు కాబట్టి ఆ బలము నిష్కామంగా ఉంటుంది అంటే ఆ బలము జగత్తును నిలబెట్టడానికి ఉపయోగించే బలమే తప్ప దీంట్లో స్వంత లాభాన్ని చూసుకునే బలము కాదు అది కామ తర్వాత రాగ కామ లేదా బలంలో రాగ అంటే అందరినీ సమానంగా నిలబెట్టే బలమే తప్ప కొంతమందిని ఎక్కువగాను మరి కొంతమందిని తక్కువగాను నిలబెట్టే బలము కాదు అది కామరాగం వివర్జితం ఐశ్వరం బలం ఇటువంటి ఓజస్సు ఇటువంటి బలము పృథివిలో ప్రవేశించినది అంటే పరమాత్మ బలము రూపముగా పృథివీలో ప్రవేశించినాడు ఎందుకు ఆయన అలా ప్రవేశించాల్సి వచ్చింది ఈ ప్రాణికోటినందిని నిలబెట్టడం కోసం జగద్విధారనాయ ఈ ప్రాణికోటిని చక్కగా విశేషంగా నిలబెట్టడం కోసమే ఆ పరమాత్మ ప్రవేశించినాడు అదిగో ఆ బలము నా బలమే యద్బల ఇంకా ఏ గుర్వీ పృథివీ నా అధఃపతీ నా విధీర్యతే చా ఇంకో రకంగా మీరు చూడవచ్చు దీన్నే ఇంకో రకంగా చూడవచ్చు ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్గా చూడాలి ఇంతవరకు చూసింది ఒక పద్ధతి ఇప్పుడు ఎంటైర్లీ డిఫరెంట్ ఎలాగంటే ఇప్పుడు భూమి ఈ కింద పైన అనే మాటలకి అర్థం లేదు బ్రహ్మాండము అది వెర్టికల్ మోడల్ ఏమీ కాదు అది స్పేస్ స్పేస్లో విశా విశాలమైన ఆకాశంలో భూమి ఒక గోళము ఈ గోళము సూర్యుడు చుట్టూ తిరుగుతుంది సూర్యుడు ఇంకొక గోళము ఇప్పుడు మీరు కింద పైన అన్నారనుకోండి స్వర్గం పైన ఉందన్నారు అనుకోండి ఇప్పుడు స్వర్గం పై ఉంటే రేపు పొద్దున్న స్వర్గం మన కాలకెందుకు వస్తుంది ఒకవేళ ఇప్పుడు స్వర్గం కాళ్ళ కింద ఉంటే రేపు పొద్దున్న స్వర్గం మన నెత్తి మీదకి వస్తుంది అలా తింటుతూ ఉంటారు కాబట్టి కింద పైన అనే మాట లేదు అంటే స్పేస్ మీరు స్పేస్ ఊహించుకోండి స్పేస్ యూ జస్ట్ విజువలైజ్ ద స్పేస్ ఆ స్పేస్లో ఇక్కడ భూమి ఉన్నది ఇక్కడ సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడు భూమి తిరుగుతోంది ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి ఇంట్లో పైన అనే క్యాల్కులేషన్ లేదు ఇప్పుడు ఈ భూమి ఈ స్పేస్లో అలాగే నిలబడి ఎందుకు ఉన్నది అది ఇటు నా అధ సూర్యుడికి దూరంగా పడిపోయింది అనుకోండి లేకపోతే సూర్యుడు దగ్గరకు వెళ్ళిపోయింది అనుకో అప్పుడేమవుతుంది ఆ భూమి నాశనం అయిపోతుంది సూర్యుడికి దూరంగా పడిపోతే చిన్నాభిన్నం అయిపోతుంది సూర్యుడికి దగ్గరికి వెళ్ళిపోతే కరిగిపోయి బూడిదైపోతుంది అలా అవుతోందా అవటం లేదు ఎందుకు అవటం లేదు రెండు కారణాలు ఒకటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది దానికి కావ తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుడు చుట్టూ తిరగడానికి కావలసిన బలము పరమేశ్వరుడే దానికి ఇచ్చినాడు సూర్యుడు కూడా ఒక గ్రావిటేషనల్ అట్రాక్షన్ తోటి భూమిని కక్షలో నిలబెడుతున్నాడు నిలబెట్టడం అనే మాట అలా వస్తుంది నిలబెట్టడం అంటే ఎలాగంటే రాయికి తాడు కట్టి ఆ తాడుని మీరు ఇలా తిప్పుతున్నారనుకోండి ఆ ఆ రాయి ఒక కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది తాడు ఉన్నంత వరకే తిరుగుతుంది తాడు తిరిగితే సరే అలాగే సూర్యుడు ఆకర్షించి పట్టుకుని ఉండబట్టియే భూమి కక్ష్యలో నిలిచి ఉంటోంది కక్ష్య నుంచి క్రిందకు పడిపోతలేదు అంటే సూర్యుని ఎందుకే బలము భూమిని నిలబెడుతోంది భూమి ఎందుండే బలము భూమి సూర్యుడి చుట్టూ తిరిగేట్లా చేసుకోండి భూమి తన చుట్టూ తాను తిరిగేట్లా కూడా చేసుకోండి ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇటువంటి వాక్యాలని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మోడర్న్ నాలెడ్జ్కి తగ్గట్టుగా వాటిని అప్డేట్ చేసుకోవాలి అంతే తప్ప ఇలాగ వ్యక్తిగల మోడల్ పెట్టి కింద పడిపోయింది పైన పైకి మిసిరేషేడు అలాగా పెట్టకూడదు ఇప్పుడు వరాహవకారం ఉందనుకోండి వరాహవకారాన్ని మీరు జాగ్రత్తగా దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్కి తగ్గట్టుగా దానిలో ఉండే సింబాలయం మీద వర్కౌట్ చేసి పెట్టుకోవాలి అంతేగాని నీళ్లలో ముగిపోతున్న బంతి ఒకటి ఉంటే ఆ బంతిని పట్టుకొచ్చాడు ఈ లోపల వాడు యుద్ధానికి ఈ బంతిని పక్కనున్న టేబుల్ మీద పెట్టి వాడితే యుద్ధం చేశాడు అలాగా దాన్ని ఈ యొక్క వర్కౌట్ లైట్ అన్నింటినీ కూడా అప్డేట్ చేసుకుని మోడర్న్ థింకింగ్ తగ్గట్టుగా మీరు వ్యాఖ్యానం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఏన గుర్వీ పృథివీ నా అధః పతతి నీర్యతేచ ఇంత బరువైన పృథివీ కక్ష్యలోంచి కింద పడిపోకుండా అలాగే నిలబడి ఉందంటే సూర్యుల్లో ఉండే బలంతో ఆకర్షణ శక్తితోటి దాన్ని భగవంతుడు నిలబెట్టినాడు సూర్యుడి వైపు వెళ్ళిపోయి ముక్కల ముక్కలైపోయి నాశనం అయిపోకుండా కక్ష్యలోనే ఉంటోందంటే భూమి ఎందుండే బలము తన చుట్టూ తాను తిరుగుతో కక్ష్యలో తిరిగి ఇట్లా చేస్తోంది ఇన్ని కారణాల చేత భూమి నిలబడి ఉన్నది అక్కడికి ఇదే విషయాన్ని ఓ మంత్రం కూడా చెప్తోంది తథా మంత్రవర్ణ నేను ఇందాక కోర్చేద్దాం అనుకున్న మంత్రం అదే ఏ రద్యో రుగ్రా పృథివీ చృఢ ఆయన అక్కడ ఆపేశారు తర్వాత ఏమైనా ఉంటుందంటే ఏ నా శుభ ఇందాక గుర్తు రాలేదు ఇప్పుడు గుర్తు వచ్చింది ఏ నా శుభ ఏ నా నాకహ అని ఉంటుంది సువర్లోకము నాకహ అంటే స్వర్గము ఇవన్నీ కూడా నిలబెట్టబడినవి సో ద్విలోకము అంటే సూర్యుడు సంచరించేటువంటి స్పేస్ చాలా భయంకరంగా ఉంటుంది సూర్యుడు సంచరించే ప్లేస్ ఉగ్ర లేకపోతే ఉగ్రాన్ని తీసుకొచ్చి పృథివీకి పెట్టండి లేకపోతే దృఢాన్ని పృథివీకి పెట్టి ఉగ్రాన్ని ద్విలోకానికి పెట్టండి ద్విలోకము ఉగ్ర భయంకరంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు నక్షత్రములు ఇవన్నీ కూడా అక్కడ పెద్ద పెద్ద మంటలు మండుతో ఉంటాయి కాబట్టి భయంకరమైనది దాన్ని ఆ విధంగా నిలబెట్టేది ఎవరు పరమాత్మ పృథివీ దగ్గరికి రండి దృఢ గట్టిగా ఉంటుంది పృథివీ అంటే బిల్డింగులు కట్టికున్నా పడిపోకుండా నిలబడిట్లా ఉంటుంది దృఢంగా ఉంటుందిగా పృథివీ సో దాన్ని ఆ విధంగా నిలబెడుతున్నది ఎవరు పరమాత్మ సదాధార పృథివీం అది కూడా ఆయన సగమే ఇచ్చారు మిగిలిన సగం ఎలా ఉంటుందంటే సదాధార పృథివీందాము కస్మై దేవాయ హిధేమ సహా పృథివీ దాధార ఆ పరమాత్మ పృథివీని ధరిస్తూ ఉన్నాడు వేదంలో లిట్ ఎక్కడ వచ్చినా మార్చుకోవాలి దాధార అంటే ధరతి అని పెట్టుకోవాలి దధారా అని ఉండాలి కదా మన దాధార అంటే ద్య దైర్ఘం ఛాందసం సో పృథివీని ధరిస్తున్నాడు సదాధార పృథివీం ఇమాం ఉతే మాం ఉత మరియు సహా పరమాత్మ ఇమాం పృథివీం దాధారా ఈ భూమండలాన్ని ధరించి నిలబెట్టి ఉంచినాడు కస్మై దేవాయ హిధేమ కస్మై అంటే ఏమని కొడుకుని కాదు లేకపోతే హిరణ్య గర్భుడు కా అంటే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడైనా ఆ పరమాత్మ కొరకు మేము హవిష్తో మేము పూజను చేస్తూ ఉన్నాము లేకపోతే కస్మై అంటే ఏకస్మై ఏనే ఏకాలం లోపించింది ఏకస్మై దేవాయ అంటే ఒక్కడే అయి ఉన్నా అంటే భేదములేమీ లేని ఒక్కడే అయి ఉన్న ఆ పరమాత్మ కొరకు మేము హవిస్సుతో మేము మా ఆరాధనను సమర్పిస్తూ ఉన్నాము అనే అభిప్రాయం కాబట్టి ఇలాంటి మంత్రాలను బట్టి కూడా ఆ పరమాత్మ ఈ మండలములను ఈ లోకములనన్నిటినీ నిలబెట్టినాడు అని తెలుస్తూ స్థూలంగా మనకే అర్థమవుతూ మనం నిద్ర లేచేపటికి భూలోకం ఎక్కడుందో అక్కడే ఉంది ఇది ఇటు చల్లా చెందరైపోలేదు అలాగే మార్స్ ఇతర గ్రహాలు కూడా ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి వీడి దినఫలము వార ఫలము అని వీడికి గోలే తప్ప గ్రహాలు వాటి స్థానాల్లో వా అవే ఉన్నాయి అదే అంతలాగా చే అనుకోండి అప్పుడు ఇంకా ఎవడూ మిగలడు సపోజ్ మారుస్తూ వేరొస్తూ వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా చల్లా చెదరగా అప్పుడు ఏమవుతుంది భూమండలం ఏమవుతుంది మఠాష్ అయిపోతుంది ఏం మిగలదు అలా అవ్వలేదు కదా అన్ని గ్రహములు తమ తమ కక్ష్యలో ఉన్నాయి సపోజ్ ఏదైనా ఒక గ్రహం కదలడం మానేసింది అనుకోండి భూమండలం ఏమవుతుంది ఎయిట్ ఉండదు అలా అవట్లేదు గురుగ్రహం చక్కగా తన కక్షలో తిరుగుతోంది శని గ్రహం తన కక్షలో తిరుగుతోంది అన్ని గ్రహాలు ఉండాల్సిన తోటే ఉన్నాయి చేయాల్సిన పన్నే చేస్తున్నాయి ఏ తేడా లేకుండా చేస్తున్నాయి అంతే అంటారా తేడాగా చేస్తున్నాయా వంకర టెంకరగా ఏమైనా చేస్తున్నాయా గ్రహాలు సపోజ్ గ్రహాలు వంకర టెంకరగా ఏదైనా చేసేయనుకోండి భూమండలం మిగిలి ఉంటుందా ఏదైనా ఫిజిక్స్ ఏమైనా ఐడియా ఉందా కాబట్టి కొంత ఫిజిక్స్ కూడా ఉండాలి తోడా హోనా హలోచన ఉండాలి సో గ్రహములన్నీ తమ తమ కక్ష్యలలో నిర్దిష్టమైన కక్ష్యలో సూర్యుడు చుట్టూ సంచారం చేస్తూ ఉన్నాయి అంచేతనే మనం ఇలా కూర్చుని ఈ ఉపన్యాసాలు తెచ్చుకోగలుగుతున్నాం సపోజ్ ఏ చంద్ర ఏ భూ ఏదైనా ఇంకో గ్రహం అలవాటు చేసింది అనుకోండి మిస్బిహేవ్ చేస్తుంది అనుకోండి మనం ఉండం ఇవన్నీ కూడా ూడి లేదు అలా ఒక లేదు అలా ఒకకుండగా ఆ పరమాత్మయే నిలబెడుతూ ఉన్నాడు అతగా విషయ భూతాన్ని చరాచరాణిధారయా ఇది యుక్తముక్తం కాబట్టి ఈ భూమిలో నేను ప్రవేశించి నా బలముతో సకల ప్రాణులను అలా నిలబెట్టి ఉంచుతున్నాను అని శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏది కలదో అది చాలా యుక్తియుక్తముగా చెప్పబడినది సరిపడిందండి అతనికి మొదటి హాఫ్ అయింది తర్వాత పుష్ణామి చౌషఖ్య ఇంకా ఏమంటే పుష్ణామి సర్వాహ ఓషధీ సోమోభూత్వా రసాత్మక ఇది కొంచెం చుత్రమైన ప్రతిపాదనము మీరు జాగ్రత్తగా దీన్ని విజువలైజ్ విజువలైజ్ చేయడం అంటే దాన్ని ఊహ ఊహించగలగాలి భావన చేయగలగాలి భావన నేను ఎలా భావన చేయాలనేది సూచిస్తాను మీరు భావన చేసుకుంటూ పోవాలి మీరు గమనించండి కొబ్బరికాయ మనం కొబ్బరికాయలు కొట్టుకుని దాంట్లో ఉండే మంచిని నీటిని త్రాగుతూ ఉంటాం వేసవ కాలం సో కొబ్బరికాయ మీరు ఎప్పుడైనా కొబ్బరి చెట్టు చూస్తుంటారు అది చిన్న పిండే పిండె ఇంత ఉంటుంది అలా దిగినవుతుంది ఇంత ఉంటుంది అది ఎంత అవుతుంది ఇంత అవుతుంది ఇంత అవుతుంది ఎంతవుతుంది ఏమండి ఈ కొబ్బరికాయకి చెట్టుకి మధ్యలో కనెక్షన్ ఏమిటో చూసుకుంటే ఆ ఈనే ఈనే పుడక ఒక చిన్న పొడక ఉంటుందండి ఆ పొడకకి ఇంకో పొడక ఉంటుంది ఆ ఇంకో పొడకకి ఈ కాయ పిండెలా ఉంటుంది ఇప్పుడు అది పిండెగా ఉన్నప్పుడు దాని లోపల ఏముంట ఎవో ఉండేవి ఎవో ఉంటాయి అది అలా పెరిగి పెద్ద చదువుతూ ఉంటే దాని లోపలికి ఈ గుజ్జు ఈ నీరు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పుడక నుంచే వస్తుంది ఆ పుడకలో ఉండే అరసం అంతా వస్తుంది ఇది ఎప్పటికీ విచిత్రమే మామిడికాయని మీరు ఎప్పుడైనా చూడండి చిన్న పిండే ఉంటుంది ఆ పిండి ఉన్నప్పుడు తొడిమ చిన్న తొడిమతో వేలాడుతూ ఉంటుంది చెట్టుకి అది కొంచెం పెద్దదో కొంచెం పెద్ద ఆ తొడిమ అలాగే ఉండదు తొడిమే పెద్దదో అవుతుంది అది అలా సన్నగా ఇంత పొడుగుతూ ఉంటుంది ఆ మామిడికాయని చూస్తే ఎప్పుడు కింద పడిపోతుందో అని అన్నట్టుగా ఉంటుంది కానీ కింద పడిపోదు అలాగే ఉంటుంది మూడు నెలలో నాలుగు నెలలో అలాగే ఉంటుంది ఇంత ఇంత పిండెతో ప్రారంభమై ఇంత ఈ భంగిని పిల్ల మావిడికాయలు ఈ మధ్యన ఇంత రుచికి వచ్చి ఉండదు ఉండదు ఎంత ఉంటుంది కాయముడి ఎంత బంగిని పిల్ల మామిడికాయ సో అంటే ఆ తొడిమి ఏదిగలదో ఆ తొడిమిలో నుండి ఆ రసము ఈ పండుగలోకి వస్తుంది అన్నమాట మనం అనుకోవాల్సి చాలా చిత్రంగా ఉంది ఈ రసము ఆ తొడిమిలోకి ఎక్కడి నుంచి వచ్చింది చెట్టులోకి వచ్చింది చెట్టులోకి ఎక్కడి నుంచి వచ్చింది చుట్టూ ఉండే ప్రకృతి నుంచి వచ్చింది అని చెప్పక తప్పదు అంతే కదండి చుట్టూ ఉండే ప్రకృతి నుంచి వచ్చింది చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రత్యేకంగా చంద్రరష్మి నుండి చంద్రకాంతి నుండి ఈ రసము ఈ చెట్లలోకి చెట్ల నుండి పండులోకి వచ్చింది అని మన మహర్షులు అలా దర్శించారు దట్ ఈస్ హౌ రెగ్యూషు అలాస్ దాన్ని దాన్ని ఇంకా అంతకంటే ఎక్కువ వివరించడం నాకు చేత కాలేదు ఇంతే కాబట్టి చంద్రకాంతి చంద్రుని యొక్క వెన్నెల మామిడి పండు తింటే మధురంగా ఉంటున్నారు అది మిరపకాయ మధురంగా ఉంటుంది చంద్రుని వెన్నెలలో కూర్చుంటే మెట్ట ఎండలో కూర్చున్నట్టు ఉండదు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి పండులోని మాధుర్యము చంద్రుని వెన్నెల నుండి వచ్చినది అని వాళ్ళు అలా కనెక్షన్ పెట్టుకున్నారు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ హియర్ ఓకే సో నేను చంద్రుణ్ణి అయి ఉన్నాను సోమోభూత్వా చంద్రుడు రసస్వరూపుడు ఏమంటే మీకు చంద్రుని వెన్నెల ఆ వెన్నెల ప్రియుడా ప్రియురాలు ఆ సంబంధం మీకు కనపట్టం లేదు తెలుసుకోదా లేదా అదే రసం అంట సపోజ్ పొగలే ప్రేమించాడు అనుకోండి అంటే పొగలే వెజ్ లేదా అదాల్సి వస్తుంది మొత్తానికి వెజ్ లేదా ప్రేమ రసము మాధుర్యము ఇవన్నీ కలిసి ఉంటాయి ఇలా ఉంటుందన్నట్టు ఎండ ఎండ ప్రేమ ఉంటుందా ఎండ ఎండ ప్రేమ కలిసి ఉంటాయి కలిసి ఉండవు ఎండ ప్రేమ కలిసి ఉండవు ఎల్డాలు ఉక్క ఇలాంటివివో కలిసి ఉంటాయి కాబట్టి ప్రేమ అనేప్పటికీ రసము ప్రేమ మాధుర్యము ఈ రసము అనేదానికి భావనారూపమైన అర్థం ప్రేమ ఫిజికల్ అర్థం పండు ఫలములో ఉండే మాధుర్యం వెన్నెల ఎన్నెల నుంచి వస్తున్న కూడా అలా భావన చేశారు ఈ ఋషులు చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే ఈ ఋషులు గొప్ప కవులు మహాకవులు కవి యొక్క మాట కేవలం అబ్జర్వేషన్ నుంచి మాత్రమే వస్తుందని మీరు అనుకోవద్దు అబ్జర్వేషన్ ఉంటుంది అబ్జర్వేషన్కి ఇమాజినేషన్ తోడవుతుంది అక్కడి నుంచి వస్తుంది కవి యొక్క హృదయం అలా ఉంటుంది కవి ఇమాజిన్ చేసుకుంటాడు కాబట్టి కవి దృష్టిలో రసము అనగానే చంద్రుడు వెన్నెలా వస్తాడు ఆ రసము మానవుల మధ్యన ఉండే ప్రేమ రసమైనా లేక పళ్ళు ఫలములందుండేటువంటి మధుర రసమైనా కూడా రెండు కూడా చంద్రుడి రావాలి సూర్యుడి నుంచి మాధుర్యం సూర్యుడు ఎలా ఉన్నాడు ఈ ఏప్రిల్ నెలలో సూర్యుడు ఎలా ఉన్నాడు తడాఖా చూపిస్తున్నాడా లేదా ఈనాడు భారతదేశంలో పది రాష్ట్రాలలో డ్రౌట్ ఉండే పది రాష్ట్రాల్లో మీరు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏమిటి సూర్యుడు కాబట్టి సూర్యుడిని మీరు ఎప్పుడూ కూడా రసం జోలికి తీసుకురావద్దు సూర్యు పువ్వులు తీసుకెళ్ళి ఎండలో పెడితే ఏమవుతాయి పువ్వుల్ని వెన్నెల్లో పెట్టుకోవాలా ఎండలో పెట్టుకోవాలా ఎన్నెల్లో కాబట్టి కవులు వీళ్ళు మహాకవులు ఇప్పుడు వాల్మీ రామాయణం ఉందనుకోండి రామాయణాన్ని మన వాళ్ళు పురాణం కింద మార్చేసుకున్నారు వాస్తవానికి రామాయణం కావ్యం మహాకావ్యం అలాగే మహాభారతము కూడా కావ్యమే కానీ దాంట్లో ప్రక్షిప్తాలు అంటే దాంట్లో స్టోరీలు అన్నీ పెట్టేసి దాన్ని ఇంత పెద్దది తయారు చేసి దాన్ని కావ్య శోభ తగ్గిట్లా చేశారు మన వాళ్ళు పురాణం మీద పురాణం అంటే క కథ కథలు కథలు అంటే కథలు కూడా ఎలా ఉంటాయి మామూలు సన్నివేశములు యుక్తియుక్తమైన సన్నివేశములతో సాగే కథ కాదు పురాణం అంటే అలాంటి కథ అంటే అది కథ వేరే తెలుగు కథ అంటే సమాజంలో ఉండేటువంటి ఘట్టాలు తీసుకుని ఒక యుక్తియుక్తంగా ఉప సోపత్తికముగా ఒక కథని రాసి పెడతాం అది అలాంటిది కాదు పురాణం పురాణం అంటే అక్కడ కల్పనలు మహిమలు అన్నీ గట్టిగా ఉండాలి అప్పుడే అది పురాణం అవుతుంది లేకపోతే అది పురాణమే కాదు సో కథ అనేది అదో దారిలో పోతూ ఉంటుంది సో చాలా చిత్రంగా ఉంటుంది సో ఆ దృష్టితో రామాయణాన్ని భారతాన్ని మీరు తీశారనుకోండి దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే రసము మనకి అందకుండా పోతుంది రసం పోయి కథలు మిగుతాయి సో ఎవేవో కథలు చాలా చిత్రంగా ఉంటాయి కథలు ఎనీవే ఇలా ఎవరో ఫోన్ చేసి ఓ కథ గురించి అడిగారు అదేవిటో గుర్తొస్తున్నా అని చూస్తున్నాను విత్రంగా ఉంటాయి కథలు అది పరశురాముడు దాని గురించి కథ పరశురాముడు గురించి కథ ఆయన ఏదేదో చేసేటది సం పరశురాముడు భారతంలో వస్తాడు ఈ పరశురాముడిని రామాయణంలోకి ట్రాన్స్పోర్ట్ చేశారు ఈ ప్రక్షిప్తాల వాళ్ళు రామాయణంలో పరశురాముడు ఉండడు కానీ వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అంటే ఆ కథకి రామాయణ రాముడు సీతను పెళ్ళాడి ఇంటికి వచ్చాడు అనుకోండి మసాలా ఏముంది దాంట్లో మసాలా ఏం లేదుగా సీతను పెళ్ళాడాడు ధనుర్భంగం అయినది సీతను పెళ్ళాడాడు ఇంటికి వచ్చాడు అప్పట్లో క్షత్రియ వీరుడుగా ప్రూవ్ అవ్వాలి అప్పుడు కానీ పెళ్లి చేసుకోదమ్మాయి వీడి క్షత్రియ వీరుడు క్షత్రియులు కదా క్షత్రియులు అంటే పరాక్రమాన్ని ప్రూవ్ చేసుకోవాలి పరాక్రమం అంతా కూడా ధనుస్సు చుట్టూ ఉంటుంది ధనుస్సు అదంతా దేశ ఆర్చర్యం ధనుస్సు మహాభారత కాలం నాటికి ఇంకా కత్తియుద్ధము ఇలాంటివి ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి కానీ రామాయణ కాలంలో ధనుస్సే కత్తి యుద్ధం యొక్క వర్ణన మీకు దీంట్లో రామరావణ యుద్ధంలో కనపడదు ఆ కత్తి యుద్ధం మీకు అసలు కనపడదు అంతసేపు ధనుస్తాయి కత్తి రావణాస్రము దగ్గర కూడా ఒక కత్తి ఉంటుంది చంద్రహాసనం కత్తి కానీ దాని యూసేజ్ చాలా మినిమల్ ఉంటుంది అది ఆ జటాయు కొట్టడానికి మాత్రమే కత్తిని యూజ్ చేసినట్టుగా వర్ణిస్తాడు యుద్ధంలో ధ్వనుస్తాయి రాముడు రాముడు అంటే ధనుర్ధారులలో శ్రేష్ఠుడు రామాయణం అంతా ధనుస్సు చుట్టూ తిరుగుతుంది కాబట్టి రాముడు తన వేళ తన పరాక్రమాన్ని చూపించాలంటే దేనితో చూపించాలి ధనుస్సుతో చూపించాలి అంచేతనే ధనుస్సుని ఎక్కువ పెట్టడము ఇత్యాది పరీక్ష అది సరే ఆ ధనుస్సు విరిగినది ఇప్పుడు ఆ ధనుస్సుకి మీరు విశేషణం ముందు పెట్టాలి పెడితే కాలంలో వైష్ణవ శైవ భేదాలు వచ్చాయి విష్ణువుని పూజించే వాళ్ళు శివుణ్ణి పూజించే వాళ్ళు రెండు సెక్స్ అయ్యి వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు దెబలాడుకోవడం ఈ దెబ్బలాటంలో ఎక్కువ భాగం వాగ్రూపమైన దెబ్బలాట వాడి మీద వాడిని వీడు తిట్టడం వీడు వాడిని తిట్టడం వాడికి వ్యతిరేకంగా వీడు కల్పనలను చేసి పుస్తకాలు రాయడం వీడికి వ్యతిరేకంగా వాడు కల్పనలను చేసి పుస్తకాలు రాయడం ఆ రకంగా అంతా ఈ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ టైప్ అంత ఇటువంటి సాహిత్యం అంతా సృష్టించి పెట్టారు అలా సృష్టించడంలో రాముడి మీద చేనుసుని రాముడిని విష్ణువు అని చేశారు రాముడికి నామాలు పెట్టి ఆయన విష్ణువు అన్నారు వాల్మీకి అనలేదు వాల్మీకి రాముడిని ఒక మానవుడిగా చిత్రించాడు వాల్మీకి విష్ణువు కానీ వీళ్ళు నామాలు పెట్టి విష్ణువు అన్నారు విష్ణువు అని ఆ ధనుస్సుకి తెలివితేటలుగా శివధనుసు ఉన్నారు ఎంత పనిచేసి పెట్టారో చూడండి రాముడు తన పరాక్రమాన్ని ధనుస్సుని విరవడానికి ఉపయోగించేయడమే కాదు చెప్పడం శివధనుస్సుని విరిచేడు అనేప్పటికీ మీకు ఆ స్థీర్తి ఎలా వచ్చిందో చూసారా అదిగో శివుణ్ణి ధనుస్సును విరిచి అంతటి మునగడవాని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి వాడికి మొట్టికాయలు వేయించి ఆ విధంగా శివ భేదాన్ని దృఢం చేయటానికి ఈ వృత్తాంతాలని వాడుకున్నాడు ఇది రామాయణం మీద నా విశ్లేషణ మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు మీకు అందరికీ నమస్కారం నాకు ఎందుకునో నోట్ నుంచి వచ్చేసింది నవ్ దట్ ఇట్ హెస్ ఇట్ హెస్ కమ్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఒకసారి వచ్చేసింది మనం ఏం చేయగలం కాబట్టి ఈ ఈ రకమైనటువంటి భేదములు ఇవన్నీ కల్పితములు కవులు రామాయణం కావ్యం దాన్ని ఈ విధంగా పురాణం కింద ఎలా మలిచారన్నది నేను చెప్పడం కోసం దృష్టాంతాలు చెప్పాను అది కావ్యం అక్కడ ధనుస్సును విరిచి ధనుస్సును ఎక్కువ పెట్టడమే ఆయన చేయాల్సిన పని కానీ ఆయన బలం ఎంతటిదంటే ధనుస్సు విరిగిపోయింది తద్వారా ఆయన సీతాదేవి యొక్క హృదయము చూరగుని ఆమెను వివాహం చేసుకుని అయోధ్యకు వచ్చాడు అని కావ్యము యొక్క ధోరణ ఆ కావ్యంలోకి మీరు పురాణం పెట్టి ఆ పురాణంలో మళ్ళీ శివ భేదాన్ని చొప్పించాల్సి వస్తే అది ఎలా ఉంటుందన్నదానికి మీకు దృష్టాంతం చూపించాను అది ఒక్కటే కాదు ఇంకా రావణాసురుడు శివభక్తుడు వాల్మీకి ఏం చెప్పడం అలాగా రావణాసురుడు వెళ్ళదు కదా వెళ్ళను శివభక్తుడి అక్కడికి కంప్లీట్ అండి ది స్ట్ ఈజ్ కంప్లీట్ అలాగే ఎనీవే సో కావ్యము కవులు కవులు భావన తర్వాత ఫిజికల్ అబ్జర్వేషన్ ఫిజికల్ అబ్జర్వేషన్ ఏమిటి వెన్నెల చల్లగా ఉంటుంది మధురము ఆహ్లాదకరంగా ఉంటుంది మధురమైన వస్తువును భక్షించినప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఫిజికల్ భావన వెన్నెల ప్రేమికుల ప్రేమకు చాలా ఉపోద్బలకముగా ఉంటుంది ప్రేమ రసాన్ని వెన్నెల చాలా పెంచి కడ్డేస్తుంది కాబట్టి ఈ రసము పళ్ళలో ఉండే రసానికి మానవుల హృదయంలో ఉండే ప్రేమ రసానికి చంద్రుడికి సంబంధము అది ఇక్కడ మీకు కనపడు ఓకే సో నేను చంద్రుడనై రసస్వరూపుడనై ఈ పళ్ళు ఫలములలో నేను ఆ రసాన్ని ప్రవేశపెడుతున్నాను ఆ రసము వలన మాత్రమే సకల ప్రాణులు సుఖంగా జీవించగలుగుతున్నాయి కాబట్టి సకల ప్రాణులను పళ్ళు ఫలములలో ఉండే రసము ద్వారా పోషించేది నేనే భాం కం పృథివ్యా జాతీ సర్వాద్యాలయందు పుట్టే ఓషధులు ఓషధులు అంటే అర్థం ఏంటో తెలుసిన సద్య ఫలపాకాషధయ సద్య తీసేది సద్య లేదు ఓషధయ ఫల పాకా అని ఓషధి అంటే పండు లేకపోతే గింజ గింజ కూడా పండుగ చిన్న చిన్న సైజు పండుకి గింజ అని పేరు సో పండు లేక గింజ వచ్చి అది చక్కగా పూర్తిగా పెరిగి పక్వమయ్యేపప్పటికీ ఆ మొక్క చచ్చిపోతుంది దాన్ని ఓషధి అంటారు వరి వ్రీహి అంటే వరి అది ఓషధి ఎవ అంటే జొన్న ఏదో ఔషధి గోధుమ ఔషధి ఎందుకంటే ఆ మొక్క గింజల్ని చక్కగా తయారు చేస్తుంది గింజలు బాగా పెరుగుతాయి బలపడతాయి లోపలంతా కూడా ఆ రసము నిండి చక్కటి ఆహారము తయారవుతుంది గింజ రెడీ క్రాప్ రెడీ ఫర్ హార్వెస్టింగ్ అనే టైంకి మొక్క చచ్చిపోతుంది మొక్క ఇంకా బతికి ఉండదు అలాగనమాట అరటి చెప్తూ కూడా ఔషధి ఎందుకని గెల వేసిందంటే ఇంకా మొక్క పోతుంది ఇంకో కొత్త మొక్క రావాలి వీటిని ఔషధులు ఉంటారు అంచేతనే ఓషధులను తిన్నుటలో మీకు హింస లేదు చాలామంది ఆల్పింటి చేస్తారు పశువులను చంపితే హింస అంటావు కదా మన మొక్కల్ని కూడా హింసే కదా ఏది హింసది హింసే ఉంది వరి గోధుమది ఇంట్లో హింసే ఉంది మొక్క పోతుంది ఇంకా మొక్క బతికి ఉండదండి మీరు కోసినాటికి మొక్క ఉండదు కాబట్టి హింస లేదు మొక్కని చంపి మీరు గోధుమలు వరి తెచ్చుకోవట్లేదు చచ్చిపోయిన మొక్కల నుంచి గోధుమలు వరి తెచ్చుకుంటున్నారు అలాగే అన్నిటి అలా వీటిలో హింస ఎనీలేదు ఎనీవే అంటే తోటకూరను మరి బీరకాయలు ఏ హింస కాదా అంటే బీరకాయలు కూడా హింస కాదు తోటకూర హింస అని ఆల్చుకుంటుంది ఎందుకంటే మొక్క మొక్కంతా తీసుకొచ్చి మీరు పులుసు మార్చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఏదైనా హింస ఉందని ఆర్గ్యూ చేస్తే చేయాలి అదర్వైజ్ దెర్ ఇస్ నో హింస ఎనీవే వస్తూ వీటిని ఔషధులు వ్రీహవాద్యాహ వీటిని నేను పోషిస్తున్నాను అంటే భగవంతుడు ఔషధుల్ని పోషిస్తే ఔషధులు మనల్ని పోషిస్తాయి ఎలాగా ఉష్ణామి పుష్టిమతి రసస్వాదుమతీశ్చి ఆ ఔషధులను నేను మూడు రకములు గలవిగా చేస్తున్నా ఎలాగా పుష్టి అంటే న్యూట్రిషన్ రస అంటే రస అంటే సాఫ్ట్నెస్ సాఫ్ట్గా ఉంటాయి స్వాదు రుచిగా ఉంది ఇప్పుడు దాంట్లో న్యూట్రిషన్ ఉండాలి ఇప్పుడు మీకు అన్నం వడ్డించారనుకోండి అది మెతు మేకులు మేకులు కింద తినలేరు స్వాదు కొంత మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి నీళ్ళు ఎక్కువ ఉండాలి కాబట్టి గింజడు కూడా మాయిశ్చర్ ఉంటుంది రసం గింజలో రసాన్ని చూడటం కొంచెం కష్టం అనిపిస్తే పండులో చూసుకోండి మీరు పండులో రసం ఉంటుంది గింజలో కూడా రసం ఉంటుంది తర్వాత గింజలో పుష్టి ఉంటుంది పుష్టి అంటే న్యూట్రిషన్ సో దాంట్లో న్యూట్రేన్స్ విటమిన్స్ ఇలాంటి న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి తర్వాత రుచి ఉంటుంది రుచికరమైన ఆహారం మూడు కూడా దాంట్లో నేనే ప్రవేశపెడుతున్నాను పుష్టి కలివి రసము కలివి రుచి కలవిగా చేస్తున్నాను ఎవరి ద్వారా చంద్రుడి ద్వారా సోమో భూత్వా రసాత్మక రసస్వరూపుడైన చంద్రుడను అయ్యి నేను ఇలా చేస్తున్నాను వెన్నెల ద్వారా అని అభిప్రాయం ఏమిటి సోమ సర్వరసాత్మక సోముడు అన్ని రసములు తన ఎందు గలవాడు అన్ని రసములు అంటే ఆరు రసములు షడ్ రసములు అవన్నీ కూడా చంద్రుని వెన్నెల ద్వారా వీటికి సంక్రమిస్తాయి సర్వరసానం ఆకర సోమ ఈ రసములన్నీ కూడా చంద్రునించే మన ఓషధులకు సంక్రమిస్తూ ఉన్నాయి సహీ సర్వా ఓషధీ స్వాత్మరసానుప్రవేశేన పుష్ణా అది ఆ చంద్రుడు ఓషధులను అందించే తన స్వరూపమైన రసము ద్వారా రసమును ప్రవేశపెట్టి పోషించేట వాటిని చక్కగా నిండుగా తయారు చేస్తున్నాడు అంటే మామిడి పిండి ఉందనుకోండి ఆ వెన్నెల పడుతూ ఉంటుంది ఆ వెన్నెల ద్వారా ఆ పిండిలో ఒక రసము ఉద్భూతమవుతుంది ఆ వెన్నెలను కొడుతూ ఉన్న కొలది ఆ పిండి పెరిగి పెద్దదై పండు అవుతుంది ఆ పండులో ఉండే రసము వెన్నెల నుంచి వచ్చింది కవులండి నేను మీకు చాలా విస్తారంగా చెప్పా కవి కవి హృదయం ఎలా ఉంటుంది రసము చంద్రుడు ఆ రసము మనుష్యుల హృదయంలో ప్రేమ రసమైనా చంద్రుడే పళ్ళు ఫలాలలో ఉండే రసమైనా కూడా చంద్రుడే ఆ విధంగా అర్థం చేసుకోండి దట్ ఈస్ హౌ ల్ క్ అట్ ఇట్ శ్లోకం అనేసిద్దాము గమా విష భూత నిధారయామో పుష్ణామి చౌషి సర్వా సోమో భూప్రాత్మక ఓం పూర్ణముదస్ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణ